పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసు క్రీస్తు ప్రభువ తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన నీకు స్తోత్రములు ప్రభువ తండ్రి దేవ ఈ గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకు నాయన తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవ దివారాత్రులు తండ్రి దేవ నాదా ప్రభువ నీ కంటి పాప మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవా నీకు నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్తుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను బ్రహ్వా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్యను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే దేవా మీరు కృపాసత్వ సంపూర్ణుడు అయి దేవా మీరు మా మధ్యలో ఉన్నారని దేవా మేము నమ్ముతున్నాం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలు చెందిస్తున్నాం దేవా ఇదిగో నా తండ్రి యొక్క జరిగే ఆరాధనలో దేవానైనా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపునైనా మా అందరికీ దయచేయండి దేవ తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి ఇదిగో నా తండ్రి ఈ దినం నైనా నీ యొక్క స్వరం మీరు మాతో మాట్లాడండి దేవా తండ్రి నాయనా ప్రభ నీ వాక్యాన్ని తండ్రి గ్రహించలాగునా తండ్రి మా యొక్క మనోనేత్రాలు విప్పండి మా యొక్క హృదయాలు తెరవండి తండ్రి సాత్వికముతో దేవ నీ వాక్యాన్ని అంగీకరించే మా అందరికీ దయచేయండి తండ్రి విన్న వాక్య జీవించే జీవితము దయచేయండి గొప్ప నా తండ్రి మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తండ్రి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవ ఎవరైతే ప్రియులు రాలేదో దేవా వాళ్ళందరినీ మీరు నడిపించండి నీ వాక్యమే ప్రభా మాలోనైనా నీలో మమ్మల్ని జీవింపజేస్తుంది మేము నడవలసిన మార్గాన్ని త్రోభను చూపిస్తుంది ప్రభా నైనా కాబట్టి తండ్రి నీ యొక్క వాక్య మినుటలో నాయన మా అందరికీ ఆసక్తిని దయచేయండి శ్రద్ధగా నాయన నీ వాక్యాన్ని వినులాగున మీరు సహాయం దయచేయండి దేవ గొప్ప వందనాలు అలాగే తండ్రి ఎవరి గురించి అయితే నిరంతరం ప్రార్థిస్తున్నామో ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి వాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేయమని ఎవరైతే ప్రభా తండ్రి యొక్క ఆరాధనలు ఉన్నారో ప్రభ వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ఉండే సంపూర్ణమైన సంతోషాన్ని ఆనందాన్ని మీరు మాకు దయచేయమని ఏసు క్రీస్తు నామంలో దేవా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆడుతున్నా ఉండండి ఒక్కొక్క నిమిషం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిబు నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి కుండి కుడి దేవుడా లేక వేరే దేవతలున్నారా దేవతలు దేవుడా లేక వేరే దేవతలు నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిదవి మనం తీర్మానించేదమిప్పుడే માન નોટ વંચન લે કુંડ માનં તીરમા નીંચે દમી પૂડે માન નોટ વંચન લે કુંડ మరుగై నా పాపములన్నిటిన్ హృదయము నుండి తొలగించిదం మరుగైనా పాపములన్నిటి రృదయము నుండి తొలగించిదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచదవి ఏహో వాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారేహో వాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిదవి మారు మనసు మనస్సు పొందేదమిపుడే జీవిత మోసముల నుండి మారు మనస్సు పొందేదీపుడే జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దిన మందు కనబడిదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు మందు కనబడిదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి కు నడిచిదీవు ఏ బయని దేవుడా లేక వేరే దేవతలు రానీ దేవుడా లేక వేరే దేవతలు నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవి అపవాదికి చోటివక బహు జాగ్రత్తతో నుండేదం అపవాదీకి చోటివక హు జాగ్రత్తతో నుండేదం మనుష్యులను సంతోష పెట్టక దైవ చిత్తములో నిలిచిదము మనుష్యులను సంతోష పెట్టక దైవ చిత్తములో నిలిచిదము నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవి ఏ హోవాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏ హోవాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవి నేను నా ఇంటి వారాలము హోవాన్ని సేవించదము నేను నా ఇంటి వారలము హోవాన్ని సేవించెదాము నీ వెవరిని సేవించెదవు కుంటి కుంటి నడిచిదవి ఏహోవాయనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహోవాయనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంతి నడివిడిపోయి బి పీటమున్ సరి చేయుటకు నీవు సిద్ధమా పాడిపోయిన నీ బలి పీటమున్ సరి చేయుటకు నీవు సిద్ధామా ఇస్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును ఇస్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంతి కుంటి కుంటి నడిచిదవి ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవి ఇంత వరకు నిన్ను నడిపినా ఏబి నేజరైన నీ దేవుని ఇంత వరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని నీవు మరచి జీవించినచు నీకు నెమ్మాదియే ఉండదు నీవు మరచి జీవించినచు నీకు నెమ్మాదియే ఉండదు ీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదివు ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవి ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా ఆస్థిరములని ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదు ఆస్థిరములని పూర్ణ మనస్సుతో ప్రభును వెతికినా పూర్ణ మహిమతో నిండిదవు పూర్ణ మనస్సుతో ప్రభును వెతికినా పూర్ణ మహిమతో దవు నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిదవివు ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవి మారు మనస్సు పొందేదమిప్పుడే జీవిత మోసముల నుండి మారు మనస్సు పొందేదమిప్పుడే జీవిత మోసమూల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దిన మందు కనబడేదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దిన మందు కనబడేదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచిదవివూ ఏ హో వా ఏ దేవుడా లేకా వేరే దేవతలున్నారా ఏ వా దేవుడా లేక వేరే దేవతలున్నారా హ ప్రైజ్ లాడాక్క మళ్ళీ వెళ్ళి ప్రైజ్ రా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అక్క క్యాచ్ ప్రైజ్ రాత్ర అక్క స్టార్ట్ చేయండి ఓకే అక్క ఫైన్ తీసుకుందాం స్తోత్రమైన పరిశుద్ధుడా మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ముందు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు స్తోత్రంలోనైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని రక్షించినవి ఈ దినం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రంలో అయినా ఎంతగానో భద్రపరిచిన నీకృపలో నాయన నా తండ్రి నీకు వందనాలు లేసు ప్రభ తండ్రి నీకు వందనాలు ప్రభు సజ్జీలకల పెట్టిన దేవాన్ని స్తోత్రంలో చెల్లిసినాం నాయన ఈ రాత్రి కాలం ముందు లేసు ప్రభ ఇద్దరు ముగ్గురు నామంట అక్కడ ఉంటా అన్నారు మా మద్దరున తండ్రిని వందనాలయ్యా ఏసు ప్రభ ఇంతవరకు ప్రార్థనలు ఏసు ప్రభ జరిగినాయి ప్రభా పాటల ద్వారా మీరు మై పొందిన విధానాన్ని బట్టి నీకు తెలిసాం వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడండి ప్రభ తండ్రి ఏసు ప్రభ ఇంకా నీ మర్మాల మాట్లాడండి ప్రభ అయ్యా సత్యాన్ని బోధించే జ్ఞానం మాకు దయచేయండి మళ్ళీ ఎటువంటి పాపం సహాయపడండి ఎటువంటి అబద్ధం లేకుండా సహాయపడండి ఇంకా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి ఏసు కలుగును దాకా ఆయన ఏసు ప్రభ వాక్య చేత మీరు మాతో మాట్లాడమని రాక్కడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అపత్తుల కార్యము అపత్తుల కార్యము మూడో అధ్యాయము మనం మొదటి వచనం నుంచి చూసుకుందాము ఇక్కడ కేతుల యోహంలో గురించి వాళ్ళు దేవుణ్ణి మైమపరిచినారు అక్కడ కదా దేవుని పరిశుద్ధాత్మ చేత అక్కడ అద్భుతం జరగడము అక్కడ చూస్తాము దేవుడు ఇక్కడ మూడో అధ్యాయంలో మరి ప్రార్థన మందిరానికి వెళ్ళడం ఇక్కడ చూస్తాము అద్భుతం చేయడము మూడాధ్యాయం మొదటి వచనం నుంచి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలంన పేతురును యోహాను దేవాలయంనకు ఎక్కి వెళ్ళి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళే వారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతి దినమో వారిని శృంగార దేవాలయపు శృంగారము శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి ఇక్కడ కుంటివాడి గురించి రాయబడ్డది మరి ఇక్కడ పగలు మూడు గంటలకు మధ్యాహ్న కాలంలో మూడు గంటలకు ప్రార్థనా కాలంలో పేతుల వ్యూహాన్ని ఎక్కడికి వెళ్తున్నారంటే దేవాలయకు ఎక్కి వెళ్ళుచున్నారు అక్కడ ప్రార్థన మందిరం మూడు గంటలు సమయము ప్రార్థన కాలంలో ఆ సమయంలో పేరు యోహాను దేవాలకి ఎక్కి వెళ్ళి చుండగా పుట్టినని మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండను పుట్టినని మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఎవరి మోసుకొని పోబడుచుండు మనుషుల చేత మోసుకొని పోబడుచుండను వాడు దేవాలయంలోనికి వెళ్ళే వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాళ్ళని ఎక్కడ పెట్టారంటే దేవాలయపు ద్వారము దగ్గర కానీ ఉంచుచూ వచ్చిరి అంటే ఈ మనుషుడు పుట్టినది మొదలుకొని కుంటి వాడై ఒక మనుషుని చేత ఏం చేస్తున్నాడు మోయడతా ఉన్నాడు వాడు దేవాలయంలోకి వెళ్ళే వారిని అందరి దగ్గర ఏం అడుగుతున్నాడంటే భిక్షం అడుగుతా ఉన్నాడు కొందరు మరి ప్రతి దినము మనం ఎక్కడ పెడతానంట శృంగారమైన దేవాలయము దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి అయితే వెళుచుండగా మధ్యాహ్న కాలంలో పేతురు యోహాను దేవాల్లో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షం అడగగా అందరితో పాటు సమానంగా పేతురు యోహాను కూడా ఆ దేవాలయ మధ్యాహ్న కాలంలో వెళుతా ఉన్నారు ప్రార్థన మందిరానికి వెళుచున్నప్పుడు అక్కడ ఈ పుట్టిన మొదలుకొని ఈ కుంటివాడు అక్కడ కూర్చొని వచ్చిన వారి వద్ద ఏమడుగుతున్నాడు భిక్షం అడుగుతా కదా వాళ్ళ దగ్గర ఏమడుతున్నాడు భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినం ఆయన ఏం చేస్తారంట శృంగారం దేవుడిని మోసుకొని వచ్చాను అక్కడ కూర్చోబెడతా ఉన్నారు మెత్త దగ్గర వెళ్ళే దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు కాదే పేతురు యోహాను కూడా అదే విధంగా అడిగిందనమాట పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు భిక్ష పేతురు యోహాను వాడిని చూచి తెరిచూచి మాకట్టు చూడమని ఇక్కడ పేతురు యోహాను ఏం చేస్తున్నారంట వాళ్ళు వెళ్ళు చిన్నగా అడిగినప్పుడు పేతురు యోహాను వాళ్ళని చూచి తెరి తెరి చూచి మా తట్టు చూడమనిది వాడు వారి యుద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టు చూ వారి ఎందు ఏం చేస్తున్న ఇంట్రెస్ట్ పెట్టింది లక్ష పెట్టింది అనమాట ఏమైనా దొరుకుతున్నదని కదా అయితే అంతటా చేతులు బంగారంలో నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అది ఏమైనది నజరేయుడైన ఏసు నామమున నడుమని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీల బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను అయితే ఇక్కడ వీడు చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట పగలు మూడు గంటల నుంచి ప్రార్థన పేతురు వ్యూహాను దేవాలకు వెళ్ళి కదా వెళ్తా ఉన్నారు ప్రార్థన మంది ధరకి పుట్టినలు వీడు కుంటివాడై ఉన్నాడు వీడు ఏం చేస్తున్నాడు ప్రతిదినము దేవాలయ దక్కు కూర్చొని ఉంటా ఉన్నాడు వాళ్ళ దగ్గర ఏమన్నా సహాయం దొరుకుతుందదేమో తీసుకొని వెళ్దామని చూడండి ఈ ప్రార్థన మందిరము ఎప్పుడు మూడు గంటలు కదా ఎప్పుడు మూడు గత ప్రతి దినమని ఉంది ఇక్కడ కదా మనకు ప్రతి దినము మళ్ళీ శృంగారం దేవాలయము ద్వారము అంటే ప్రతిదినము ఇక్కడ ఆరాధన జరుగుతుంది కదా ప్రతి దినము దేవుని సన్నిధిలో జరుగుతుంది ఈ శృంగారం అనే దేవాలయపు దగ్గర ఈ భిక్ష మెత్తుకొనికి ఆయన కూర్చోబెడతా ఉన్నారు ఒక మనుషుని సహాయం కుంటివాడు ఏ విధంగా ఉన్నాడంట ఒక సహాయం చేత నడవబడుతున్నాడు కదా అక్కడ నడిపింపబడుతున్నాడు ఎట్లా మెత్త దగ్గర అది కూడా ఎక్కడ మందిరం బయట అయితే ఇక్కడ వీడికి సహాయం కావాలా కదా వీడికి సహాయం కావాలా మనుషుల సహాయం కానీ ఈయన ఏమైనాడంట అడుక్కుంటా ఉన్నాడు కదా మనుషుల సహాయం వల్ల వస్తున్నాడు అడుక్కొని వెళ్తా ఉన్నాడు అదే విధంగా ఇది ఎవరు చూశారు పేతురు యోహాను చూసి వాళ్ళు ఏమైనారంట వాళ్ళు చూచి భిక్ష మాడుటకు పేతురు యూహాను ఏమన్నారంట నా వాళ్ళని చూచి తెరిచూచి మా తట్టు చూడమనేది చూచినప్పుడు వాడున వారి యుద్ధ ఏమైనా దొరుకుదని ఎదురు చూస్తా ఉన్నాడు కానీ ఆయన ఏమన్నాడంటే ఒకటే మాటకి అంతలో పేతురు వ్యూహాను వెండి బంగారము లేదు మా ఇద్దరు లేదు కాని కలిగిన్నదే నీకు ఇచ్చి చున్నాను నా దగ్గర ఏమున్నదో అది ఇస్తాను ఇస్తలేను బంగారం ఇస్తాను నా దగ్గర ఏమున్నదో అది నీకు ఇస్తాను ఏసుక్రీస్తు నామంలా ఏమైనారంట వాళ్ళు ఏం చేస్తున్నారంట అక్కడ సొత్తపరిచిన అద్రేడు ఏసుక్రీస్తు నామంనరు మళ్ళీ చెప్పి అని కుడి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాడు ఏం చేసిన పాదముడు బలము పొందను వాడు దిగున లేచి నడిచాను నడిచుచూ గంతులు వేచు దేవుని సృతించుచూ వారిలో కూడా దేవాలయంలోనికి వెళ్ళను కదా ఇక్కడ వీడు కుంటి వాడు అయ్యేంటి పుట్టిన ముదులుకొనే వీడి జీవితం ఏమైనది కుంటి జీవితం అయిపోయింది వీడి వీడు ప్రతి దినూ ఆరాధనకు వెళుతున్నాడు సంఘానికి వెళుతున్నాడు మరి ఎక్కడికి వస్తున్నాడు బయట కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు మరి ప్రతిదినము ఆరాధన జరుగుతుంది మధ్యాహ్న కాలంలో ప్రతిదినము ఆయన తెచ్చి అక్కడ పెడతా మరి ఆలయము మరి ఆయన ఎవరైతే మరి ఆలయంలో బయట మనిషిని పెట్టినారో మరి ఎవరైతే మరి ఆయన తేలి చూడమని పేతుల వ్యూహాన్ని ఎప్పుడైతే అన్నారో శిష్యులు అన్నప్పుడు వాళ్ళ దగ్గర దొరికితే ఏం దొరుకుతుందని చూసినప్పుడు వాళ్ళు ఏసుక్రీస్తు నామం పలికినప్పుడు వాడు ఏమైందంటే టీల కదా వాడి బలము వాడు పరిగెత్తుకొని పొయ్యి నడుచుతూ ఎక్కడికి మందిరానికి వెళ్ళింది వాడి ఇంటికి వెళ్ళలేదు కదా ఎక్కడికి వెళ్ళిండో మందిరానికి మరి ఇన్ని రోజులు మందిరం అయింది ప్రార్థన మందిరం ఆ మందిరం శృంగారమైన దేవాలయం కదా ఆ ఆలయంలో మరి ఇన్ని రోజులు బాగు చేయలేకుండా ఉన్నదా కదా కదా ఎవరు చేసినారు వర్ష పొందుకొని అభిషేకం పొందిన ఈ శిష్యులు ఇద్దరు నోటి మాట చేత అక్కడ దేవుని మాట పలికినప్పుడు వాడు ఏమైనాడంట వాడు బలం కదా నోటి మాట చేత అక్కడ అభిషేకము ఏమైనాడంట వాడు ఎప్పుడైతే ఆశతో చూస్తున్నాడు అక్కటి ఏం దొరుకుతుందా నాకు దానికన్నా విలువైనది ఇంకేమన్నా ఇస్తారా అని ఎదురు చూసినప్పుడు వాడి విశ్వాసంతో వాళ్ళ తట్టు చూసినప్పుడు వాడికి ఏం కలిగింది నమ్మకం కలిగింది దానికన్నా ఎక్కువ ఏమి ఇస్తారని నా దగ్గర ఏమీ లేదు కానీ కలిగినది ఇస్తా అంటే ఏమున్నదని చూస్తున్నప్పుడు వాళ్ళ ఆశతోని కథ నదురడే వేసుకరిస్తున్నా మమ్మన నడుమని చెప్పి వాడిని కుడి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదంలో చీలమండలు బలం పొందుకునే అంటే నోటి మాట చేత అంటే అపోస్సులు బలం శక్తి కదా పరశుద్ధాత్మ మొదటి కాదు అక్కడ పరశుదాత ఎప్పుడైతే పేతుడు ఎప్పుడైతే కనిపెడతాడో పరశుదాత పొందుకుంటాడో పొందుకొని మరి అద్భుతాలు అక్కడ స్టార్ట్ అవుతాయి కదా మొదటిగా మనకి దేవాలయం దగ్గర చూడు దేవాలయం ఎన్ని రోజులు భిక్షమెత్తుకున్న వాడుకు వాడు సడన్ లేచి మరి ఎక్కడికి వెళ్ళిండంట ఆలయంలోకే వెళ్ళిడు ఆ దేవాలయం అక్కడ అందరూ ఏం చేస్తున్నారంట ఆశ్చర్యపోతున్నారు వాడి దిగున లేచి నడిచి కదా నిలిచి నడిచను నడుచుచూ గంతులు వేయచూ దేవుని సృతించుచూ వారితో కూడా దేవాలయకు వెళ్ళను కదా యోహాన్ సేతుతో పాటు ఆయన నడుచుకుంటా వెళ్ళినప్పుడు తొమ్మిదో వశంలో వాడు నడుచుచూ దేవుని సృతించుట ప్రజలందరూ చూచిరంట ఎవరు విషరు దేవాలయంకి వచ్చా చూచి శృంగారము అని దేవాలయపు భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వేడే అని గుర్తెరిగి వానికి కలిగినది దానిని చూసి విశ్వయముతో ఏంటి భరోసా లేరంటే నిండి వాళ్ళు అరే వీడు గంతులు ఎప్పుడు చూసినా గేటు బయట ఉండేవాడే కదా మరి లోపలికి ఇలా వచ్చినాడు చూడండి అక్కడ దేవుడు కార్యము ఏ విధంగా చేస్తున్నాడు ఇన్ని రోజులు దేవుని ఆలయం అయినది రాధన మరి ప్రతిదినం అక్కడ కూర్చుంటున్నాడు కానీ ఆలయం చేయండి ఇప్పుడు ఎవరు చేసారు శిష్యులు చేసినారు కదా దేవుని వెంబడించే శిష్యులు కదా అప్పోస్తులమని చెప్పుకొని నిజంగా సత్యాన్ని ప్రకటించే బిడ్డలకే చూడు అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది మరి వాడు బానిసత్వంగా కలిగి ఉన్నాడు కుంటివాడై ఆత్మీయ జీవితంలో కుంటివాడైనప్పుడు సంఘం ఏమైనా చేస్తుందా ఇప్పుడు దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో ఆలయంలో ఉన్నాడా కాదు బయట ఉన్నాడు చాలా హృదయాలను నివసించే దేవుడు దేవుడు ఎంతగా చెప్పినా కూడా వాళ్ళని వెళ్ళని ఈ లోక సమాజము చూడు వాడు ఏమైనాడంట వాడు మరి దేవుని సృష్టించుకుంటూ ఎక్కడికి వెళ్ళానంటే ఆలయం ఇంటికి వెళ్ళలే నాకు బాగా మంచిగా అయిపోయినా బయటికి వెళ్లకుండా ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందంట అలా శృంగారమైన దేవాలయంలోకి పరిగెత్తుకొని పోయింది దేవుణ్ణి సృతించుకుంటూ పోయిండు ఆయన కదా ఆ దేవాలయ భిక్ష కొరకు ఆయన అడుక్కునే వాడు ఎట్లా నడిచి బలము పొంది ఏమైనాడంట ఆ దేవుణ్ణి సృతించుకుంటూ నడుచుకుంటూ మన దేవాలయము పరిగెత్తిండి ఆయన కదా అప్పుడు శృంగార దేవాలయంలో ఉన్న ప్రతి కదా సేవకులు ఎంతమంది ఉన్నారు కదా ప్రధాన యాజకులు అక్కడ ఎవరెవరు ఉన్నారో శాస్త్రులు కదా పరిశేలు వీళ్ళందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా అక్కడ ఉన్నారు అంత మందిలో ఈయన మరి నడుచుకుంటూ ఈ కుంటి వాడు ఏం చేస్తున్నారంటే దేవుని సూచించుకుంటూ దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయింది మరి దేవాలయమా అని చెప్పుకొని తిరుగుతున్నా కానీ ఈ లోకంలో ఎవరు కూడా కొత్త కాలము కదా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అదే విధంగా ఉంది కదా చాలా మంది ఆత్మీయ జీవితంలో కుంటివాడై పుట్టినని ముదులుకొని ఆత్మీయ జీవితంలో కోల్పోయిన వాడిని కదా వరు ఏమైనాడంట తన కారును బాగు చేసుకొని పొసట పొంది పొంది దేవుని సూచిస్తున్నాడు మరి ఆత్మీయ జీవితంలో కూడా మరి అనేక మంది కూడా భయంకరమైన జీవితం ఆ పాపమైన జీవితం కదా ఈ లోకన బాని జీవితం ఆ కుంటివాణిలాగా ఎంతమంది మరి అనేక మంది మందిరానికి పోతారే గాని ఏమి ఏమి దొరుకుతుంది అని అక్కడ పోతారు ఏమి కూడా అక్కడ దొరకదు ఆలయంలో కాదు దేవుడు హృదయాల్లో నివసించే దేవుడు కదా మనము ఈ శృంగారం దేవాలయంలో కట్టేటప్పుడు కూడా స్వలమని ఒక మాట చెప్తాడు మనకి కదా అక్కడ ఎక్కడ మొదటి రాజుల గ్రంథము మొదటి రాజులు మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఇరవై ఆరో దేవుడు మరి సొలము ప్రార్థన చేస్తా ఉన్నారు అక్కడ దేవా దేవ దయచేసి నీ దాసుడను నా తండ్రి అయిన దావితో నీవు చేసిన మాటను నిశ్చయ తరుచుము నిశ్చయంగా దేవుడు ఈ లోక నివాసము చెయ్యడు ఆకాశ మకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలా కట్టదును కదా ఆయన ఏం చేశాడంట ఆయన నీ నా దేవ నీ దాసుని నా ప్రార్థన విన్నపంలో అంగీకరించి ఈ దినమును నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మురను అలకించము ఆయన ఏం చేస్తున్నారంట నిశ్చయంగా దేవుడు ఇరవై ఏడవ వచనంలో లోకం దేవుడు చేస్తాడా చెయ్యుడు కదా ఆయన ప్రార్థన చేస్తా ఉండు మందిరం కట్టేముందు శృంగారామణ దేవాలయేమో చొలమును రాజు కట్టేడు కట్టుకుంట అదే ఆచారంలో ఇప్పుడు కూడా కలిస్తాడు అదే పద్ధతిలో ఫాలో చేస్తా ఉన్నారు కదా అపోస్తుల కార్యంలో కూడా ఆ దేవాలయం పెట్టుకొని వాళ్ళు అడ్డు పెట్టుకొని అనేకమైన లోక ఆచారాలు పాటిస్తున్నారు కదా ఈ లోకాల హృదయాలే తట్టు తిరిగేటట్టుగా దేవుని సంధ్య లేవు కదా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇక్కడ సొలమన్ అంటున్నాడు నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయరు ఆకాశం ఆకాశంలో సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించి ఈ మందిరంలో ఎలాగ పట్టుదువు ఆయననే అంటున్నాడు ఎలాగ పట్టుదువు ప్రభు నేను కడితే ఈ చేయ హాస్తాలతో దేవుడు నిర్మించుకుంటే ఆయన నిలబడతాడా కాదు కదా నిర్మించుకోలేడు కదా ఆయన ఉండలేడు కదా ఆయన నిర్మించిన ఆయన కట్టినా ఆయన పట్టుకొని ఉండలేవు ఒక దగ్గర ఆయన ఉండే దేవుడు ఆయన కాదు కదా నువ్వు ఎన్ని మందిరాలు కట్టించినా చూడు ఇక్కడ తొలమలోనే ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన ప్రార్థన విన్నపాలను చెల్లిస్తా ఉన్నాడు కదా ఎన్ని ఇది చేసినా ఈ పట్ట జాలలేము ఆయనని పట్టుకోలేము ఉండలేము కానీ ఆయన ప్రార్థనలు చేస్తా ఉన్నాడు కవ్వ మరి నా తండ్రి కట్ తండ్రిని చిత్తము ఏమైందడో నేను నేను నెరవేర్చే ఈ లోకానికి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా నేను ఏం చేయను ఈ లోకం ఏది చేసినా అది తక్కువనే పొలమున్ రాజు ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉంటాడు మందిరం గురించి నేను పట్ట జాలలేవు నేను కట్టిన మందిరం నివాసము చేయలేవు మరి వీళ్ళకి అర్థం కాకుండా మరి వీళ్ళు దేవుని మందిరం అయి ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు పుట్టినది కుంటి వాడైన వాడిని ఒక మనుషుల చేత సహాయము కదా ఈ జీవితంలో మనిషికి కుంటి మరి సహాయం ఒకరి చేత సహాయంతోనే వాడు ఈ లోకం నడిపింపబడతా ఉన్నాడు అవునా కదా ఈ లోకంలో గుడ్డితనము పాత్రలు ఏది చెప్తే కదా సేవకులు ఏది చెప్తే అదే చేస్తారు కానీ దేవుని చిత్తము ఎవరు నెరవేస్తారు చూడు ఎప్పుడైతే చిన మండలం బలం పొందుకుందో ఆయన స్వస్థత పొందేడు ఆ కుంటివాడు తనంతర తాను నేర్చుకు నడుచుకుంటూ దేవుసుక ఆలో ప్రవేశించాడు మరి నీకు చేతి సహాయము మనుషుల మీద ఆధారపడము వదులుకోవాలా కదా భాషలు విశ్వాసుల మీద కదా వాళ్ళు చేస్తే నాకు ప్రార్థన బాగా అవుతుంది సంఘానికి పోతనే బాగా అవుతుంది కదా ఈ బ్రదర్ చెప్తానే నాకు బాగా అవుతుంది ఎందుకు నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోలేకపోతున్నావు నువ్వు కూడా ఈ కుంటివాడు ఎదురు చూసినట్టు ఆశతో ప్రార్థన కలిగి దేవుని అడిగితే దేవునికి అన్ని విషయాలు సతత విడదల కలగ చేస్తాడు కదా దేవుని వెంబడించినప్పుడు సంపూర్ణమైన జీవితం కలిగినప్పుడు దేవునికి అన్ని కలగ చేస్తాడు జీవితంలో ఏడున్నా కూడా దేవుడు తీసివేస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో అప్పుడు నెరవేస్తాడు నువ్వు మనిషిని ఆశ్రయించినావనుకో ఈ లోకంలో నీ జీవితం కుంటి జీవితమే కదా న్యాత్మీ జీవితం కుంటి జీవితమే సంపూర్ణమైన జీవితము దేవునికి సమర్పించుకున్నప్పుడే నిజమైనగా దేవుడు సృతించినట్టుగా అయితే దేవుడి నీకు స్వస్థత సంపూర్ణంగా శీఘ్రంగా వచ్చేస్తుంది నీ ఉదయానికి నీ శరీరానికి ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు ఎందుకంటే దేవుని మీద ఈ రోజు ఈ కుంటివాడు ఒక మనిషిని సహాయం చేత మూలబడుతున్నాడు ప్రతిదినము అక్కడ ప్రతి దినూ ఆరాధన జరుగుతూనే ఉంది ప్రతి దినము అక్కడ మెట్ల మీద కూర్చుంటుడు భిక్షం అడగ అంటే అక్కడ ప్రార్థన రోజు నడుస్తున్నట్టే కదా ఆరాధన ఈ రోజు కూడా గంటలు ప్రార్థన నడుస్తున్నాయి కానీ దేవం శక్తి లేదు అక్కడ పోతున్నాం కానీ అక్కడ ఏం బాగా అవసలేదు మరి దేవుడు ఎక్కడ నువ్వు అసలు ముంటాడంటే సులముడు రాజు ముందుగానే చెప్పింది మందిరం గురించి నేను ఎంతసేపు నేను మందిరం చేసిన నేను పట్టగలుగుతానా ఆకాశం ఆకర్షణ పట్ట జాలుతాయా మంత తెచ్చి నువ్వు ఇంక ఇప్పుడు మందిరం ఉందని చెప్పగలుగుతాము అది అబద్ధ బోధ కాదా చూడు దేవుడు ఇక్కడ అపత్ర కార్యంలో ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచి శిష్యులకందరూ కనబడి నీకు ఆదరణకర్త పెడతా నేను అన్నప్పుడు ఆదరణకర్తతోని చూడు వాళ్ళు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మశక్తితో పొందుకుంటారో చూడు నోటిలో ఇంత అభిషేకం పొందుకున్నప్పుడు నీ నోటిలో ఒక అభిషేకము ఒక మనిషిని స్వతపరిచింది ఇక్కడ కదా ఈ పేతురు మరి అతని పేతుల వ్యూహాన్ని వెళ్ళినప్పుడు అక్కడ పేతుర వ్యూహాలను చూసినప్పుడు మరి పేతులు ఏం చేసినట్ట మాట పలికి ఏం చేసినట్ట వాడిని కురిచే పట్టుకొని లేవనిస్తాను వెంటనే వాడు పాదంలో వెళ్ళినట్ట బలం పొందుకున్నాయి కదా నా దగ్గర ఏం చూసినా లేదు దానికన్నా శ్రేష్టమైనది ఏసు నామం మన ఉన్నతమైన నామం బలమైన నామం శక్తిగల నామం మన యేసు క్రిస్తు నామం కదా ఆ శక్తి నామంలో పవర్ ఉంది కాబట్టి ఆ శక్తిలో ఏముంది శక్తి ఉంది కాబట్టి ఆయన ఏం చేసినట ఆయన కురిచే పట్టుకోగలి లేవనైతే వెంటనే వాడు బలం పొందుకొని దేవుని శక్తి పొందుకొని ఎక్కడ సుచేసినట దేవుని మేమపరుస్తామని అనుకుంటే వాడు తన హృదయంలో దేవుని సృతించుకుంటూ సృతించుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళొక బలిక్పీఠం వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళినాకనే వాళ్ళు దేవుని సూచిస్తారు కానీ ఈయన మెట్లకే దేవుని సూచించుకుంటూ లోపలికి ఆరాధన స్థానానికి వెళ్ళిపోయినాయన చూడు అక్కడ పరిశ్రమలు సద్దికాయలు ధర్మశాస్త్ర అనేకమైన ఆచారంతో నాయకులందరూ ఉన్నారు వాళ్ళు వీళ్ళని చూస్తా ఉన్నారంట కదా చూసి వాడు నడుచుతూ దేవుని సృతించిన ప్రజలందరూ చూసి శృంగారం దేవాలయపు దారం వద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వాళ్ళు జరిగిన దానిని చూచి విషయంతో విషయంతో నిండి పరవశులైని వాడు పేతురును యూహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విషయం నుండి సులమూలును సులమూ నుండి మంటపంలో వారి యొక్కకు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి ప్రజలందరూ గుంపుడిపోయారంట పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా అప్పుడు పేతురు పశు దాక్కొచ్చ వశమైపోయాడు ప్రజలందరూ వచ్చి చూస్తా ఉన్నారు ఈ కార్యాన్ని ఇది ఇలా జరిగింది అని కదా వీడు ఎప్పుడు చూసినా అడుక్కునేవాడు వీడి బట్టలు సరిగా లేవు వీడి జీవితమే సరిగా లేదు అసంతోడు మార్చుకొని దేవునిస్థులకి ఏ విధంగా వచ్చిండని పరిశీలి పరిశీలిస్తా ఉన్నారు కదా ఈ రోజు కూడా క్రైస్తవులు మత క్రైస్తవులు అయి ఇప్పుడు దేవుని బిడ్డలు ఈ లోకాంతర బిడ్డలు దేవుని బిడ్డలు మార్చబడినప్పుడు దేవునితో రక్తం కడగబడినప్పుడు పరిశుద్ధపరిచినప్పుడు మనం బోధిస్తున్నప్పుడు ఒక బోధిస్తున్నప్పుడు క్రైస్తవులు తెలియచూస్తారు మనని కదా ఇది ఒక జీవితంలో మనకు అన్యలం మధ్యల సాక్ష్యం మనకి ఇది ఒకటి ఇది ఒక దేవుని మహిమ అదేవిధంగా ఇక్కడ దేవుని ఆలయంలో వీళ్ళందరూ గుంపుడుతా ఉన్నారు అప్పుడు పేతురు మరి ఏం చెప్తున్నాడు పేతురు దీని చూచి ప్రజలతో ఇట్ల నేను మీరు దేని విషయమై ఎందుకు ఆశ్చర్యపరుచున్నారు ఏమంటున్నాడు పేతురు ప్రజలతో ఇట్లా అంటుండో మీరు మీరు విని దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు ఈ లోకానికి ఒక ఆశ్చర్యమే దేవుని విషయం ఒక ఆశ్చర్యమే వాళ్ళకి ఈ లోకా మతస్థులకి ఒక ఆశ్చర్యపరుచున్నారు మా సొంత శక్తి చేతనాలను భక్తి చేతనాలను నడవలను వీనికి బలం ఇచ్చి నడవ నట్లుగా బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాట్లాడుతూ తెరచూచుతున్నారు కదా వీనికి మేము ఎట్లా చేస్తున్నారంట ఆయన కదా వీని విషయంలో ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు మా సొంత మా సొంత శక్తి చోతనైన భక్తి చేతనైన నరవలు వీనికి బలం ఇచ్చి నట్టుగా మీరు ఎందుకు నాతో నట్టు చూస్తున్నారు వీడితో ఏమీ కూడా చేయలేదు నా సొంత శక్తి చౌతన్ చేయలే నా భక్తి చేత చేయలేను ఇట్లా చేసిన అబ్రహ్ ఇసాకు యాకోబను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన ఏసును మహిమపరిచినాడు ఎవరు మహిమపరిచినాడు అబ్రాలు ఇసాకి లేకపోను వారి దేవుడు అనగా మన పితృ దేవుడు తన సేవకుడైన ఏసుని మైమపర్చున్నాడు కదా ఏసు మానవుడై లోకానికి వచ్చి ఒక సేవకుడిగా లోకంలో ఉండి అనేకమైన విషయాలు మనకు బోధించిండు నేర్పించిండు ఆ యేసు ఆ తన సేవకుడైన యేసును దేవుడు సేవకుడు కదా దేవుడు తన సేవకుడైన ఏసుని మైమర్చున్నాడు మీరాయనను అప్పగించుకరి అని తెలియజేస్తా ఉన్నాడు పరుషాలకు సర్దుకాయలకి కదా ఆనాడు మీరు ఆయనను అప్పగించి తిరిగి ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యుద్ధట ఆయనను నిరాకరించి మీరు పరిశుద్ధుడును నీతి మంతుడనైనా వారిని నిరాకరించి తిరి మీకు అనుగ్రహింపమని అడిగితేరి కదా పరిశుద్ధుల్ని మీరు నీతి మంతుడైన వారిని ంతా కూడా అయినా మనిషిని ఈ లోకాన్ని ఎన్నుకున్నారు ఈ లోకం మనిషి గుణాన్ని కదా ఈ లోకం అనే మనిషిని మనిషిని నడపకులని ఎన్నుకుంటారు ఈ లోకం మానవుల గుణమే అది కదా ఈ లోక అనుసారమైనయే గుణగణాలు కావాలా కదా ఈ లోకం మనుషుడే కావాలా మమ్మల్ని ఏడానికి మనిషే కావాలా కదా కదా మనకు సమయంలో కూడా కనిపిస్తుంది కదా వారు దేవుని ఎన్నుకుంటలేరు ఎవరిని ఎన్నుకుంటున్నారంట కదా దేవుని ఎన్నుకోకుండా మనిషి కావాలా మాకొక న్యాయాధిపతి కావాలా మాకొక రాజు కావాలా కాదు ఏసువద్దు కానీ ఈ రోజు కూడా ఆ ఏసు ప్రభుని నిరాకరించరు ఆ పరిశుద్ధిని ఆ నీతి మంతుని నిరాకరించరు ఆ నరంతకుడైన మనిషిని కదా ఈ లోకంలో పరిపాలన అదే కదా ఈ లోకంలో క్రైస్తవులంతా అదే కదా అనేకమైన విషయాలు కూడా దేవుని బిడ్డలు ఏం చేస్తాడు ఈ లోకం మీద మనుషుల మీద ఆధారపడతా ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ ఏ మంచి కార్యాలు ఏసేపు చేస్తే ఆ దండకు వెళ్ళిపోతా ఉంటారు దేవుని ఎందు లక్ష్యం ఉంచరు కదా మనుషులను మీరు ఏం చేశారంట ఆయనని నీతి మంతుణ్ణి ఆ పరిశుద్ధిని ఏం చేశారు నిరాకరించి నరవంతకుడైన మనిషిని మీరు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపను అందుకు మేము సాక్షలము అని పేదలు గట్టిగా పరిశు పరిశుద్ధాత్మ లీనమై వాళ్ళందరూ గుంపు గుడినప్పుడు ఆయన అక్కడ చెప్తా సువార్త కదా ఆ పరిశుద్ధిని మీరు నిరాకరించరు కదా ఈ లోకంలో మనిషిని మీరు ఎన్నుకున్న నరహంతకు కదా ఈ రోజు కూడా మనం అదే చేస్తున్నాము ఆ జీవాధిపతిని మనము మన హృదయంలో పెట్టుకోవాలా ఈ లోకం మీద ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు మనుషులను ఎప్పుడుగానే ఎన్నిక చేసుకోవద్దు ఆ మనిషి కావాలా ఈ మనిషే కావాలని కానీ మనం అనుకోనికి బీల్ ఏ దానికైనా ఏ తలపునైనా ఆ ఏ సుప్రభుధి మనము ఎన్నుకోవాలా ఆ జీవాధిపతిని మనము ముందు పెట్టుకొని నడవాలా ఆ జీవాధి మీరు ఆ జీవాధిపతిని కంపితిడి దేవుడు ఆయన మృత్యులో నుండి లేపను అందుకు మేము సాక్షలము ఆయన మనమందరి విశ్వాసము మూలంగా ఆయన నామముందరి విశ్వాసం మూలంగా ఆయన నామే మీరు చూచి ఎదిగి ఉన్న దీనిని బలపరచను కానీ వీడు ఎట్లా బలము ఆయన నామందు విశ్వాసం ఆయన నామే దీని స్వతపరిచింది కదా వీడు చూచిన ఎరిగి ఉన్న దీనిని బలపరచను ఆయన వారిని కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట దీనికి పూర్ణ స్వస్థత కలగజేసింది అప్పుడు తెలియజేశాడు మేము ఒట్టిగా మేము ఎట్లా చేసినాము భక్తి చేతనైనను మేము శక్తి చేతనైన బలం చేత మేము చెయ్యలేదు కదా పేదరు చెప్తా ఉంటారు అయ్యా మీరు ఎందుకయ్యా నన్ను అంత సరిగా చూస్తున్నారు మీరు ఆశ్చర్యపోతున్నారు మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు సొంత శక్తి చేత నేను చేయలేదు నేను భక్తి చేత చేయలేదయ్యా నేను చేసిన ఆ నగరుడ ఏసు నామంలో చేసిన ఆ మన జీవాధిపతి నామంలో ఈ స్వచ్ఛత ఈ పూర్ణ స్వచ్ఛత కలగజేయటకు ఏమైనదంట ఆయన నామంతలి విశ్వాస మూలంగా ఆయన నామే మీరు చూసి ఎరిగ్గి ఉన్న వీరిని బలపరిచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి దీనికి ఈ పూర్ణ స్వచ్ఛత కలగజేశెను సహోదరులారా మీరునే మీ అధిక అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తను నోటం ముందుగా ప్రవచింప పరిచిన విషయంలో ఇలాగు నెరవేర్చను ముందుగాలనే దేవుడు ప్రవక్తల నోట ముందుగా ప్రచుర పరచిన విషయములను ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చను ప్రభు సమ్ముఖమును నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును కదా ప్రభుత్ సముఖము ముందు విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీసు ఏసును ఆయన పంపినట్లు మీ పాపములను తుడిచి వేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి మీకు ఒక ఏమైందంటే విశ్రాంతి కాలం వచ్చినట్లు దేవుడు మనకు ఏం చేసినట్ట మనకు విశ్రాంతి కాలము కదా మన విశ్రాంతి కాలము ఒక ఆదివారమే కదా మనం ఏం చేస్తాము ఆ రోజు చపాతని విశ్రాంతి దినమని ఆచరిస్తాం కానీ ప్రతి ఇక్కడ వెళ్ళి ప్రభు సముఖం ముందు ఉండిన విశ్వాస కాలము ఏమన్నట్ట విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీసు ఏసును ఆయన పంపినట్లు మీ పాపమును తుడిచి నిమిత్తము మారు మనసు తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును దేవుడు ఆది నుండి తన పరిశుద్ర ప్రవక్త నూట అంతవరకు ఏసు తరలోక నివాసి అయి ఉండుట చూడు దేవుడు మరి అన్ని కాలం కుదురు పా కాలము వచ్చిన దేవుడు ఆది కాలం నుంచే మనకు చర్య చేస్తాడు కానీ మీరు గుర్తెరుగుతలేరు ఆ పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించింది ఆయన ముందుగానే లేఖనాల ప్రకారంగా అంతవరకు ఏసు పరలక నివాసి అయి ఉండుట వెళ్ళవలసిందే కదా మోసే ఇట్లా నేను దేవుడు నా ఒక ప్రవక్త మీ సహోదరు నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను మోసేగుడు అంటాడు మోస ఇట్ల నువ్వు ప్రవైన దేవుడు నా ఒక ప్రవతను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను మరి వింటున్నామా ఈరోజు జాగ్రత్తగా వాక్యలని మోసేగుడు చెప్పింది ఆ ప్రవత మాట విని ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగునానెను ఏమంటున్నాడు ఆ ప్రవక్త మాట వినని వాడు ఆ ప్రవక్త ఏసు ప్రభు మాట ఏ క్రీస్తు మాట వినని వాడు ఏసు మాట ప్రజలలో ఉండకుండా వాడు ఏంటంటే సర్వనాశనం అవుతామంటాం సర్వనాశన మగునెను మరియు ప్రతి ఒక్క దగ్గర దేవుని మాటకు మనము లోబడాల న మాట వినవలను వినకపోతే నీకు సర్వనాశనం మరి ఏ మాట అబద్ధం చెప్తావు ఏ మాట నిజం చెప్తావు నీకు సత్యం తెలిసినప్పుడు ఇతరులకు తెలియజేయడమే నీకు ఇచ్చిన బహుమానము కదా దేవుడు ఒక గిఫ్ట్ దేవుడి ఇచ్చిన వరంలో ఒక వరము మనకు అన్ని తెలియజేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పకుండా అది పాపమే నువ్వు తెలుసుకొని మన దాన్ని కప్పి పెద్ద పాప కదా దేవుని దగ్గర పెద్ద పాపవి నువ్వి లోకంలకు నా పాపం కన్నా పెద్ద పాపవి ఎందుకంటే తెలిసి కూడా చెప్పలేకపోతున్నావు కదా ప్రజలకు తెలియజేయకపోతున్నావు కదా దేవుడు అంటే నా ప్రవర్తన మాట వినినవాడు ప్రజలను ఉండకుండా సర్వనాశనం చేస్తా అంటున్న మాట విన్నప్పుడు నువ్వు తెలియజేయాల్సిందే ఎప్పుడైతే ఆశీర్వాదం నీకొస్తే దేవుడు తనతో పాటు అనేకమైన విషయాల నీకు అధికారం ఇస్తా కదా ఆయన మాట మీరు విన వాళ్ళను మోసం ముందుగాలనే చెప్తా ఉంటారు పాత ఆయన మాట వినవలను జాగ్రత్తగా వినవలను ఆయన ఆదరణ కట్టణను వినవలను చెప్తూ ఉంటాడు మోసాయి అన్ని విషయంలో ఇంద్ర కూడా ఇంత చిన్న తప్పు కూడా ఆయన సహించాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు చూడండి ఈయన మరి పేతురు వాళ్ళకంతా తెలియజేస్తా ఉన్నాడు అనేకమైన విషయాలలో ఈ దేవుని పుట్టినది ముదులుకొని వీళ్ళు పాపమైన జీవితం క్రైస్తవ జీవితం మరి ప్రతిదినం ఏ ఆరాధన చేస్తున్నారు మనిషిక స్వచ్ఛత లేకుండా విడుదల లేకుండా కదా ఆ కుంటితనమైన బానిసత్వ మనుషులను ఆధారం చేసుకోవడం కదా మనుషుల మీద ఆధారపడడం ఆ చచ్చిపోతే ఆ పాత్ర ఏం చెప్తాడో ఈ రోజు ఏం జీవనిస్తాడో ఏం ఆశీర్వదిస్తాడో మరి నిన్న కానుకలు పెడితే ఏ ఆశీర్వాదం వస్తుందో మనుషుల సహాయం కోసము పోతా ఉన్నాం అనేకమైన ఈ లోకం మరి ఆ కుంటి మరి నోటి మాట చేత ఆ బలం శక్తి చేత కదా దేవుని శక్తి చేత నింపబడ్డా ఆ పేతులు నోటి పలికినప్పుడు ఆయన శక్తి పూర్ణ శక్తి స్వత పొందేడు కుంటివాడు చూడు ఈ లోకంలో వాళ్ళకు తెలియజేస్తా ఉండు పేసురు వెళ్ళి అలాంటి స్వస్థత విడుదల ఆనాడు కాలంలో ఆ పూసులకు మరిచిన పశుద్ధాత్మ చేతనే వాళ్ళు అభిషేకింపబడి ఆ కార్యాలు చేస్తా ఈ రోజు వరకు ఆ కార్యాలు మనలో కూడా ఉన్నాయి మన దేవుడు కూడా ఇస్తా అభిషేకము అలాంటి జీవితము మనకు ఉన్నది కానీ దేవుడు మనకు అనేకమైన విషయాలు ఖాయము అనేకమైన దినాలు ప్రతి ఒక్క సమయం మనకి ఇచ్చింది కానీ ఆ ఆశ కోసం మనము ఎదురు చూస్తాం కదా ఇతరులకు విడుదల కలగజాలి ఎప్పుడు మనం సువార్త చేయగలుగుతాము ఒక ఎదుటి మనిషికి సువార్త చేయాలంటే వాడు వింటారా వినలేడు ఒక స్వస్థత కలగలక్కడానికి ఆ స్వసత వరంని దేవుని దగ్గర అడగాల కదా నువ్వు ఎంత విశ్వాసం దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని ఉంటావో అప్పుడు నీలో ఉన్న శక్తి ఎదుటి మనిషి ప్రాధంధ స్వచ్ఛత పొందితే ఆ కుటుంబాలు మరి అనేక మంది రక్షణ మార్గం నడిచిపబడతాం అనేక మందికి తెలియజేయగడతాం చూడు ఇక్కడ ఒక కార్యం వెళుతున్నాగానే ఒక కార్యం పేతురు వ్యూహాన్ని చేసింది అక్కడ పేతు నోటుతో ఒక మాట పలికినప్పుడు అక్కడ చుట్టూ ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిండ్రు ఏంటి ఇక్కడ వింత జరుగుతున్నదని అదేవిధంగా మనలో కూడా అనేకమైన కృపవారాలు ఉన్నప్పుడు వాడుకోవాలా అవి దాచిపెట్టకూడదు టైం వేసు చేయదు ఒక చిన్న సమయం దొరికినా దేవునికి సమయం ఇచ్చేయాల మనం అనేకమైన వాటి మీద అనేకమైన విషయాలు టైం వేస్ట్ చేస్తా ఉన్నాం కదా దేవుడికి సమయం ఇస్తాం ఎక్కడ ఏ ఆరాధన దొరికినా ఈ రోజు నీ సొంత గుర్చొలు నువ్వు ప్రార్థనలు దేవుని సృతించలేకపోతావు వర్షం చేయలేకపోతావు అది నలుగురు ఉంటే మనకు ఉద్యీవం వస్తుంది కదా మనకు శక్తి వస్తుంది కదా ఒకరొకరు శక్తి సంపూర్ణమై ఇంకా దేవుడు దిగుతా ఉంటాడు మనకు అలాంటి సాగసం మనకు అవసరం మనకి ఎక్కడ దొరికినా ఒకరు దొరికినా ఇద్దరు దొరికినా ముగ్గురు దొరికినా మనం గుర్చొని ఏం చేయాలా ఆరాధన చేసినప్పుడు మన ఫలాలు అధికమైతే ఈ దేవుడు మాయమ పొందుతా ఉంటాడు నీకు కావాల్సిన కృప వలన ఏం కావాలని దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు కదా వెళ్ళే మార్గం నువ్వు ఎందుకు వచ్చినావు ఇతరులను రక్షించుకోనికే కదా దేవుడు అందుకే నీ పని కోరకే ఈ లోకానికి పెట్టినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా దేవుళ్ళు నువ్వు పరిశుద్ధంలో కలిగి ఉండాలా యథార్థం కలిగి ఉండాలా కదా దేవుని వైపు చూస్తూ నడవాలా కదా అట్లాంటి మందిరాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి మరి అవన్నీ విడుదల చేయాలంటే నువ్వు పేసుర్లాగా అభిషేకం పొందాలా యోహాన్ లాగా అభిషేకం పొందాలా బాలక సంపూర్ణమైన ఏసు ప్రభుని మైమకు వచ్చిన అగ్ని అభిషేకం నువ్వు పొందుకోవాలా దానికన్నా ఈ రోజు నువ్వు రెట్టింపుగా అన్నప్పుడు నువ్వు ఎందుకు పొందుకో కదా ఇలాంటి శక్తి మనం పొందుకే సృష్టి యావత్ ఏం చేస్తుందంటే లోకమంతా చూస్తా ఉంది కదా సృష్టి యావత్ అంతా తన బిడ్డల కోసము చూస్తుందని మరి రోమరాసిన పత్రికల్లో మనకు తెలియజేస్తా ఉంటాం ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి ఆపస్తుల మధ్యలో ఈ రోజు మన మధ్యలో కూడా జరుగుతున్నాయి గాను కనిపెడతలేం దేవుని దగ్గర కూర్చుంటలేం చైతన్ గారు ఒత్తిడి పని పెట్టేసాడు మన శరీరానికి మనం బలహీనం మనం మంచిగా దీన్ని మంచిగా వండుకుంటున్నాం కానీ దేవుడు మన దగ్గర ఎంతో ఆసక్తితోనే ఎదురు చూస్తా ఉన్నాడు తన బిడ్డలను భూమి ఉన్నారు కదా ఏమి కార్యాలు చేస్తారని ప్రజల్ని రక్షిస్తారని ఈ లోకంలో భయంకర శోధన రాబోతుంది దాని నుంచి విడుదల చేస్తారని దేవుడు ఎదురు చూస్తుంటే మనమేనో బలహీనతం వాళ్ళ లాంటి యోహాని శక్తి దేవుడు మనకు కూడా ఇచ్చిండు బాలకన్నా నాగింతలకి ఈరోజు కలవ రోజు దేవుని కుమ్మరిస్తాడు అలాంటి ఆసక్తి నీకున్నదా కదా దేవుని మైమ పరుస్తా ఉన్న కుంటివాడు అలాంటి జీవితాలు ఎన్నో మళ్ళీ మనం వెళ్తూ ఉంటాం మరి ఎంత పరిశుద్ధంగా ఉంటావు ఆ పరిశుభ్రత పొందుకుంటావు అగ్నాభిషేకం పొందుకుంటావు ఆ కృప వల్ల మరి పాషల వరం పొందుకుంటూ ఉంటే నీలో ఉన్న అగ్ని తెలి సైతాన్ని కూలిపోతుంది కదా ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంట్లో ఉన్నా కూడా దేవునికి ఇచ్చి కాల్చివేస్తాడు ఎందుకంటే అంత శక్తి దేవుడు నీకు ఇచ్చిండు ఆ కుటుంబానికి విడుదల దొరుకుతుంది నువ్వు ప్రార్థన చేసి వచ్చినప్పుడు దేవుడు మాయమ పొందుతాడు ఆ కుటుంబం విడుదల పొందుతుంది ఏసు ప్రభుని ఒప్పుకుంటుంది మారు అక్కడ తెలియజేస్తా ఉండు పేతురు పరిషయలకు సర్దికాయలకు ధర్మశాస్త్ర ఉపదేశకులు పెద్ద పెద్ద బిషప్లు అక్కడ ఆ సృంగారమైన దేవాలయం దగ్గర లోపల వాళ్ళు చేస్తావుడు ఆరాధన ఏ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు దేవుడు బయట ఉన్నాడు కానీ వాళ్ళ లోపల ఆరాధన స్వచ్ఛత లేని సంఘాలు స్వచ్చత లేని గురు కదా శృంగారమైన దేవాలయాలు ఎన్నున్నా ఈ లోకం మటుకు స్వచ్ఛత ఎస్తరు కానీ హృదయం స్వచ్ఛత వాళ్ళకు సంపూర్ణంగా లేదు ప్రజలకి కదా ఈ లోకం ఎంత మోసం మరి నుంచి విడుదల చేయనీకి ఈ రోజు నువ్వు ఏ నిశ్చయించుకుంటున్నామో దేవుడిని అడగాల దేవుడు కార్యాలు చేస్తాడు నీ ద్వారా కూడా అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు మరి అపోస్తురన్న బోధన నువ్వు నేను ఉన్నాం కాబట్టి అలాంటి కార్యాలు మనం కూడా చేయాలా మనం ప్రార్థన చేద్దాం స్తోత్రమైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వందనాలు ఈ రాత్రికాల మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమైనా మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి యోహాను స్వేతుల కన్నా బలమైన సేవ చేయాలా బలమైన శక్తి చేత నింపబడాలా ప్రభు తండ్రి మరి అనేక మందికి యేసుప్రభ సువార్థ ప్రకటన చేయాలా కలిగి సేవ చేయాలా మళ్ళీ ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి అతి పరిశుద్ధంగా మేము జీవించాలా దేవా మేము అపూర్ష బోధన ఇంకా కలిగి ఉండాలా ప్రభావ మాలో ఎటువంటి ఆవిష్కారమైన తొలగించి మమ్మల్ని రక్షించి నీరు అక్కడ మిమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి ఏసయా ఇంతవరకు యశుప్రభ మన కాచి కాపాడి భద్రపరిచే తండ్రి నీకు వందనాలుగు ఇంకా అనేకమైన విషయాల చేత మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నాయన తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా నేను అక్కడ సిద్ధపరచబడాలా ఏసు ప్రభానికే వంద నాలుగు మరి ప్రేరంశాల కోసం ప్రార్థనితం భావ జ్ఞాపకం తీసుకోండి వాళ్ళకు శోధన గర్దించండి చీక శక్తులు గర్దించండి వివా వారు సంపూర్ణంగా స్వచ్చత విడుదల పొందాలని ఆయన పతక కుటుంబంకి విడుదల కలగచ్చేయండి నెమ్మది దయించేయండి శాంతి దయచేయండి అనారోగ్యంగా బాధపడుతున్న ప్రత్యత విడుదల పొందాలా ప్రభావ మీ రాకడా తితరుల నుంచి కుటుంబాలను సిద్ధపడాలా ప్రభావ అనేక మందిని మేము తయారు చేయాలండి శక్తిని దేండి భారం గదిగ సేవ చేయాలా సేవ చేయాలా ప్రీతికరమైన సేవ చేయాలా దేవా మన పాపం దగ్గర సహాయపడండి ప్రభావ తాని ప్రేణాంశాల కోసం ప్రార్థన చేస్తున్నానైనా గొప్ప విజయాన్ని దయచేయండి శుతి ముట్టండి గాంధ్రాబాద్ ప్రార్థన నుంచి విడుదల పొందాలా ప్రభా ఆ రా విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి విడుదల దయచేసి ఏసు ప్రభాన్ని రాకలిగితే బాబును కూడా ముట్టండి తాకండి నెక్ ప్రాబ్ల నుంచి విడుదల పొందాలా ప్రభా సజ్జలు కాకుండా సంపూర్ణంగా విడుదల దేయండి ఆ విడత లేవనైతే గొప్ప వార్డు గిపోనుక నూత్ర ఇన్ఫెక్షన్ పోవాలా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేసి ఈ రాకడకంత పట్టుకోండి ప్రేమిలక్షణ ముట్టడి కాకండి గడ్డ నుంచి విడుదల పొందాలా సంపూనంగా స్వచ్ఛత దయచేసి కుటుంబంతో సేవ చేయాలా దేవా మీరు పాడుకొని మైపు పొందండి అభిజ్ఞా పాపను కూడా ముట్టడి కాకండి దేవా స్వచ్చత దయచేయండి విడుచు నుంచి ప్రభా నెలల బలిహీత మీరు కొట్టి వేయతల చేత బలం దయచేసి రక్షించుకొని ఈ రాక రుతపరచుకోండి సుందర బలం కూడా ముట్టేడు కాకని స్వతపర్చండి లేవి సమస్యతో బాధపడుతుందైనా చెడుకు వేసాన్ని చూడాల పొందాలా తాను చూడాలి పొందాలా మీరు మాట్లాడి స్వస్థత దయచేసి సేవలు వాడుకొని రైనుకు సేవలు ముట్టేడు కాకని స్వత చేయండి ఆకల రుద్ర మీరు వాడుకొని ఈ రాకృతపరచుకోండి కూడా ముట్టడి తాకండి మరి సర్జరీ జరగకుండా ఆవిడ తాకాల పొస్తక దయచేయండిదేవా ఆవిడ సంపూర్ణంగా సేవల బలంగా బాడపడాలదేవా వాళ్ళ భర్త తాగుచి విడుదల పొందాలా బిడ్డలంతా పోషింపబడాలా ని నడిపింపబడాలా సేవ చేయాలదేవా సర్జిస్ కూడా ముట్టాడు తాకని స్వతపర్చండిదేవా బ్లడ్ క్యాన్సర్ నుంచి కూడా విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్చత దయచేయండి విడుదల దయచేసి రక్షించుకొని రక్తపరచుకోండి లక్కి చిన్న పాపం కూడా ముట్టడి తాకండి స్వతపరచండి మరి ఏ కాల్కైతే బోన్ పెరుగుతుందో ప్రభా అక్కడ ప్రభా బోన్ పెరగకుండా స్వచ్ఛత దయచేయండి జరగానికి వీ లేదావా ఏ సుకృస్తున్నా దయచేయండి అవిడ భవిష్యత్ నీచేత ఉంది దీవించి ఆశీర్వదించి అవిడ రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళాలా మీరే సహాయండి ముట్ట బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వత దయ చేయండి అప్పుడే రక్షించుకొని సుతించి బిడగా వాడుతుంది అనేక పాపం కూడా ముట్టడి తాత సొంత యశుధ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా సొకత విడుదల దయచేసి ఏసు వందనాలు ప్రభ మీరు గొప్ప కాలం ది బిడ్డి నుంచి విడుదల పొందాలా నాగేశూభ్రంగా ముట్టాడి తాతలు నష్ట ప్రాభ నుంచి విడుదల పొందాలా అప్పుడే యేసుప్రభ నిన్నీ దేవా ఏసు వందన స్తోత్రం చలుస్తాం సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేసి కుటుంబంతో సేవ చేయడం గొప్పగా వాడుకోండి దీని ప్రజలు ముట్టడి తాకం స్వతపరచండి మంచి జాబును అనుగ్రహించండి సైతాన్ని రకాల గర్తి ఇచ్చండి సంపూర్ణమైన సేవ చేయను భార్య పిల్లలు కూడా జీవించి పోషించి రక్షించుకోండి మంచి జాబును అనుగ్రహించి రక్షించుకొని రక్తపరచుకోండి తండ్రి ఎస్ఐయానికి వందర అంతవరకు అక్కడ ఎసుకు ప్రభావ కొత్త ఒక్క అంశాలన్నీ సందర పెట్టిన పాలపేట దగ్గర ఏం పెట్టాల మీద తీసుకుభ అప్పుడ సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి సైతాన్ని చీకటి గర్తించి విడుదల రక్త పచ్చుకోండి తండ్రి ఎస్ఐయానికి స్వతంత్రం విచేశాన్ని రకాల త్వరలో ఉంది సిద్ధపడాల ప్రభావ మీరే సహాయం చేయడానికి సేవల బలంగా వాడబడాలా అభిషేకం దయచండి ఈ కడవర రోజుకు మరిచిబడాలా ప్రభావ నీ కృప రాత్మ సప్రబద్ధ సేవ చేయండి కాక ప్రతి ఒక్కడే వెంకటగానికి వేయలేదు ప్రభావ ముందుకుని గురువు పరిగెత్తుకుని నిన్ను చూస్తూ సేవ చేయాలా దేవా ప్రీతికరమైన సేవ చేయాలా అభిషేకించి మీరు వాడుకొని రాత్రి కలిసి పర్చుకొడట్రీ ఈ లోకంలో భయంకర ఉగ్రత రాబోతుంది అనేది ప్రతి ఒక్కడ కుటుంబంతో దేవా ఎక్కడైతే ఎవరైతే నశించిపోతారో ఈరోజు కాచు కాపాడు భద్రపడి తండ్రి ప్రతి ఒక్క చూడండి పెద్ద బిడ్డ చిన్నపిడ దాకా విడుదల కలగట్ చేయండి ఏ దుస్తుడు ఏ స్టైట్ ఏ కుటుంబం ఉన్నా నీకు దామని ఏదో పక్కన బంధిస్తున్నాం విడుదల నెమ్మది దయచేసి సమాధానం ప్రకటిస్తున్నాం ఆయన ఆ కుటుంబాలకైసుకోమని రాకలకు సపర్చుకొని ఈ నామాలక మహిమగా చేసుకోండి మా ప్రాధాన్యంలో చేర్చుకోమని రాకలకు తపర్చమని ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును దాకా ఏసుకృష్ణ అడిగి వేడుకుంటున్నామ తండ్రి అమెన్ సిస్టర్ ప్రేజనల్స్ ఓకే సార్ మన ప్రభుత్వ కృప సమాధానము పరిశుధాత్మ నడిపింపు సహవాసము మనకు సదాకాలం తోడేండి నడిపించిన గాక ఆ ప్రేజల అమ్మీ థాంక్యూ బ్రదర్ సిస్టర్ అక్సెస్ రక్షా సిస్టర్ బ్రదర్ ప్రేజల గర్ల్ బ్రదర్ బ్రదర్ సిస్టర్ ప్రేజల సిస్టర్ ప్రేజలర్ దేవి అప్రేజల దేవి